ప్రార్థన చేసుకుందాం కృప గల ప్రభ కనికరం గల తండ్రి మహోన్నతుడవు సర్వశక్తి మంతుడ సర్వోన్నతుడువైనసేయ నీకు పాద సన్నిధిలో చేరి ప్రభాయ సాయంత్రకాల సమయం అది నా తండ్రి నీకు సన్నిధిలో గడుపుటకు ఇచ్చిన సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం దీనిమంతయ్యు ప్రభ నీ బిడ్లను రెక్కచాట్ల భద్రపరుచుకున్నావు తండ్రి ప్రతి నడిపిస్తున్నావు నీకు వందనాలు రానైన బిడ్ల విషయంలో కూడా ప్రభ కార్యం జరిగించండి ఏసైన తండ్రి నువ్వు మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు నాయన నీకు పరిశుద్ధ ఆలయం వైపు ప్రభు చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు ప్రతి ఆలకించే దేవుడవు నీకు పాద సన్నిధిలో ప్రభా నా తండ్రి మేము పరిశుద్ధంగా నిలబడి ప్రభా మేము నీకు మొరిపెట్టుకుని చుండగా ప్రతి ప్రార్థనకు ఆలకించు దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇంత మటుకు మా జీవితాలలో మీరు చేసిన ప్రతి కార్యం బట్టి మీకు వందనాలు వేసేయా నా తండ్రి సమీపించరాని తేజస్సులో నివసించే నా తండ్రి అగ్నిజ్వాల వంటి కన్నులు కలిగిన నా ప్రభవ నీకే వందనాలు స్తోతలు నాయన నీక మహిమను చూచుటకు ప్రభ నా తండ్రి ప్రభ యొక్క వెలుగులో ప్రభ మేము ప్రకాశించుటకు ప్రభ నీకు కృపలో తండ్రి మమ్మల్ని ఎదుగుదల చేస్తున్నందుకు నీకు లు చెస్తున్నాం దిన దినము నీకు వాక్య ధ్యానంలో ప్రభ ప్రతి ఒక్కరు పరిపూర్ణులుగా మారుటకు సహాయం చేయండి ఏసీ ఆటంకాలను ప్రతి విధమైన దుష్ట కార్యములనుయపరచండి నా ప్రభ నీకు ప్రభన తండ్రి సమస్తంను సాధ్యం నా తండ్రి ప్రభుత్వ అసాధ్యమైనటువంటి ఏది లేదు ప్రభా కుటుంబంలో ప్రతి బిడ విషయంలో మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి నూతన వాత్సల్యాన్ని బట్టి నికే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన ఈ సాయంత్రకాల సమయం అందులో ప్రభాన తండ్రి ప్రతి వెలిగించండి ప్రభాని యొక్క వాక్యమా ధ్యానంలోనికి వెళ్తుండంగా ప్రభాన తండ్రి వాక్య దర్శించండి మమ్మల్ని హెచ్చరించండి మమ్మల్ని బలపరచండి విశ్వాసం స్థిరపరచండి ప్రభన్న తండ్రి విపరీతమైన బోధలకు తట్టుకోక నా తండ్రి నీ వైపు సూటిగా చూస్తూ నీ యొక్క వాక్యంలో ప్రభావ ఎదుగుటకు ప్రభావ ప్రతి ఒక్కరిని నీరు కట్టి ఫలింప నా ప్రార్థిస్తున్నాం అతని కార్యములను చేయి దేవుడవు ప్రభన త తండ్రిని యొక్క గొప్ప కార్యాలను వివరించుటకు ఒక్క హృదయంని మీరు ఆయుతపరచండి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి నాయన సాక్ష్యముల ద్వారా తండి మా జీవితాలలో ప్రభ మీ నామము మహిమ పరచబడాలి తండ్రి నీకు గొప్ప కార్యములను వివరించుటకు ప్రభ నాకు వాక్ శక్తిని ప్రభన తండ్రి దయచేయండి నాయన ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి ప్రభ ప్రతి ఒక్కరిని దర్శించండి సాయంత్రకాల సమయం ముందు మీరిచ్చిన ఈ సమయం కొరకే మీకే వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావంలో ఏసయ శక్తిగా నామంలా అడిగి ప్రార్థించి సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ రాజాని భవనములో రియ్యి పగలు వేచి ఉందను ఎస్సు రాజాని భవనములో రియ్యి పగలు వేచి ఉందను స్థుతించి ఆరాధింతోను నా చింతాలు మర నిన్ను స్థుతించి ఆరాధింతోను నా చింతాలు మరా చేదాను రాజాని భవనములో నీ పగలు సురాజాని భవనములో రే పగల వేచమా నా నా కోట ఆరాధనానికే నా బలమా నా కోట ఆరాధనానికే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనానికే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనానికే ఆరాధనా ీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో పగలుమే చేయుందును ఎస్సు రాజాని భవనములో రేయి పగలమే చేయుందును స్థుతించి ఆనందించును నా చింతలో మరచను నన్ను స్థు నిన్ను స్థుతించి ఆనందించును నా చింతలు మరచేదను రాజాని భవనములో రెయ్యి పగలు వేచిందును అంతటా నివసించు ఏహో అయోహిం ఆరాధనానికి అంతటా నివసించు ఏహో వల్లో ఆరాధనా నీకే మా యొక్క నీతి రాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో పగలమే చేయుందును ఎస్సు రాజాని భవనములో రెయ్యి పగలుమే చేయుందును స్థుతించి ఆనందించును నా చింతలు మరచేదను నిన్ను స్థుతించి ఆనందించును చింతలు మరచను రాజాని భవనములో రయ్యి పగలు వేచిందును ఎస్సు రాజాని భవనములో రెయ్యి పగలు వేచిందును పరిశుద్ధ పరచు ఏహవ మెక్కాని ఆరాధనాకే పరిశుద్ధ పరచు ఏహో మెక్కాని ఆరాధనాకే రూపించు దైవ ఏహో సేను ఆరాధనాకే దైవ ఏహోవసేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా నీకేనయ్యా రాజాని భవనములో రెయ్యి పగలు వేచియుందు రాజాని భవనములో రెయ్యి పగలు వేచియుందును స్థుతించి ఆన ఆనందించును నా చింతలు మరచేదను నిన్ను స్థుతించి ఆనందించుతును నా చింతలు మరచను రాజాని భవనములో రే పగలు వేచియుందును అలా ప్రజలాడు కందకు ప్రజలాడు థ్యాంక్ యూ అక్కడ ప్రార్థం చేసాం పరుశోధుడు వేవా మహోన్నతులకు తండ్రి మీకే వందననాలను అయినా ప్రవ్వ ఈ ఉదయం నుంచి తరుమోని కాచి కాపాడినందుకు మీకు ఎంతో వందనాలను అయినా ఈ సాయంత్రం సమయం మరోసారి మీ సన్నిధికి వచ్చినాం ప్రభావ మాతో మాట్లాడండి ప్రభావ మా వృధాలను సరిచేయండి మన జీవితాలు సరిచేయండి మా నడబడి ప్రవర్తన సరి చేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రవర్తన అంతట్లో ప్రభావ మీ యొక్క తన అధికారానికి లోబడి లాగున తండ్రి మేము సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ మేముంటున్న కాలం బహుభయంకరమైన శ్రమల కాలం నేనా ఎక్కడ చూసినా ఆర్థిక స్థితి పతనం కావడము ఉద్యోగాలు లేవు పిల్లలకి ఎవరస్తులకి ప్రభు కానీ మీ బిడ్డలకు మటుకు మీరు అనుగ్రహిస్తాను అది వాగ్దానం ప్రభు అమల మీద చేపడిన వాగ్దానం ఈ లోకం అంతా ఫెయిల్ అయినా కానీ మీరు ఫెయిల్ చేయరన్న విషయాన్ని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం అయినా ఈ రాత్రి నమ్మున ఈ వ్యక్తి ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తున్నాం నైనా మాకు సహాయకులను నడిపించమని ప్రార్థిస్తున్నాం మీకు పరిశుధాత్మ నడిపింపు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం బహు దీర్ఘంగా ధ్యానించేలాగన్నా మా జీవితంలో మేము పాటించలేకన్నా సేపడండి ప్రభు ఎందుకంటే ప్రభు దీన్ని ధ్యానించే వారి ధన్యులని వాక్యం చాలవిస్తుంది అటువంటి ధన్యత మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా వీటిని మేము గొప్ప జన సమూహానికి చూపించాలా ప్రభా మేము ఎక్కడపైన కానీ వారిని చూపించి వారందరినీ మీ చెంతకు నడిపించాలా అవును ప్రభా ఆ రీతిగా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి వీటిని గ్రహించిన ప్రభా కొంచెం కష్టమే కానీ ప్రభా చిన్నపిల్లలకు నేర్పించినట్లు మీరు మాకు నేర్పిస్తారని మేము నమ్ముతున్నాం అదే రీతిగా ప్రభా క్రైస్తవ జీవితము ఇదొక యుద్ధము పోరాటము మా చేతులకి మా మీరు పోరాటము యుద్ధము నేర్పుతా మేము నేర్చుకుంటున్నాం ప్రభావ ఎందుకంటే ప్రభా సైతాన్ మీద యుద్ధం చేయాల్సింది మేమే అని మీరు అనేక పర్యాలు చూపించినారు ఎందుకంటే మీకు అది ఆ స్థితికి ఆ స్థానానికి సరిపడదు కాబట్టి వాడు మమ్మల్ని మా మీదనే వాడు కేంద్రీకరించుకున్నాడు మమ్మల్ని చెడగొట్టడానికి పైకి పరలోకానికి పోవడానికి వాడు అటగిస్తున్నాడు కాబట్టి మేము యుద్ధంలో తండ్రి వాని మీద విజయం పొందాలా వాణ్ణి ఆ సింహాసనం నుంచి పారదూరాలా అటువంటి శక్తిని చేత మమ్మల్ని అందరినీ అభిషేకించి నడిపించమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభావ ప్రతి దశలో వాడు మమ్మల్ని ఇంతగానో హింస శ్రమ గుండా తీసుకెళ్తున్నాడు ప్రభావ కాబట్టి నేను ఈ ఆత్మీయ పోరాటంలో గాయాలైన కానీ మేము విడిచిపెట్టాం ముందుకు వెళ్ళి విజయం పొందుతాం అటువంటి జీవితాన్ని మాకందరికి కరిగ్రహించండి మీ రక్షణ ప్రణాళికలో మేము పరిశుద్ధంగా అంతవరకు సహించలాగానే సహాయపడమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఈరోజు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బ్యాబినియన్ గ్రీగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా బబులోను కూలిపోయే స్థితికి సిద్ధమవుతుంది అన్న వాక్యాన్ని మనం చూడబోతున్నాం ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ప్రకటన గ్రంథం అంతా పదిహేడవ అధ్యాయం బబులోను ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని విస్తరీకరిస్తున్నక్కడ భక్తుడు వ్యూహాన్ భక్తుడు అది ఏ రీతి ఉందన్న విషయాన్ని చూపిస్తున్నాడు అది ఏడు తలలు కలిగిన మృగము దాని మీద ఒక స్త్రీ కూర్చొని ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మబ్బులోని ఏ రీతి ఉంది ఆడంబర ఆడంబరంగా ఆ స్త్రీ ఏ రీతి ఉంది బహు విలువ గల వస్తువులని బంగారము దగదగ మెరుస్తున్నట్లు రంగులు రంగులు గల వస్త్రాలు ధరించుకున్న ఉంది కానీ ఆమె ఇంత భయంకరమైన పాపంలో జీవిస్తుంది కూడా మనం చేస్తున్నాం కాబట్టి ఈ స్త్రీ మతపరమైన జీవితానికి సాదృశ్యం పైగా ఆ మృగము సైతానికి సాదృశ్యం వాడు ఈ స్త్రీని ఏ రీతిగా నడిపిస్తుండో అన్న విషయాన్ని మనం అక్కడ గ్రహిస్తున్నాం అంటే ఇవన్నీ ఒకటే కలిసి ఇమిడి ఉన్నాయి అన్న విషయాన్ని ప్రభు మనకు చూపిస్తా ఉన్నాడు స్త్రీ మీలో నుండే అనేక మంది అంత్యక్రిస్తులు బయలుదేరారంటే లోపలున్న అంత్యక్రిస్తులు అనే విషయాన్ని వ్యూహాను పత్రికలో మనం ధ్యానిస్తాం వాడు బయట ఎక్కడ ఉన్నాడు అనుకుంటారు అందరూ లోపల పాటలు పాడుతున్న వాళ్ళు కానీ మీలోనే ఉన్నాడు వాడు అంటున్నాడు మీ మధ్యలో నుంచే వాడు బయటకు వస్తున్నా అని వాక్యం కాబట్టి వాక్యం అబద్ధం కాదు మనకు తెలుసు సైతను నైజం కలిగిన మనుషులు ఎందుకంటే మొదటి నుంచి కూడా దుష్టుడు సైతనుడు వాడి సంతానాన్ని వాడు భద్రపరచుకుంటున్నాడు ఎందుకంటే దేవుడు చెప్పిండు కూడా అది మనకి ఏంటంటే నీ సంతానకు స్త్రీ సంతానం నాకు అన్నాడు సైతాంతో సర్పంతో అంటే దానికి సంతానం ఉందన్నట్టు ఈరోజు వరకు కూడా స్త్రీ సంతానం అంటే కూడా మనకు తెలుసు ఆత్మీయ స్థితిలో విశ్వాసులు గొప్ప జన సమూహమే స్త్రీ సంతానం అన్నట్టు సంఘమే స్త్రీ కాబట్టి స్త్రీ సంతానం అన్నట్టు కాబట్టి వాడి మీద వాడు రాజ్యం వెళ్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కానీ ఈ వైరం నుంచి వరకు ఉంటుంది ఎప్పుడైతే గొప్ప జన సమూహం ఈ సతీని గ్రహిస్తారో వాళ్ళు లక్ష నలభై నాలుగు మందిగా మారడానికి ఆ గుంపులకు వచ్చేటకు వాళ్ళు ప్రయాసపడతూ ఉంటారు లేకపోతే వాళ్ళు ఏ రోజు కూడా ఆ యొక్క తలని చిత్తగొట్టలేరు యేసు మనకు అధికారం ఇచ్చిండు వాని తలని చితగొట్టలాగిన ఆయన ఏ రీతికైతే శిలో మీద మరణం ఇస్తూ దాని తల మీద చిత్తగొట్టిండో మనం కూడా ఆ రీతిగానే దాన్ని చిత్త కొట్టాలా అన్న విషయాన్ని మనకి ప్రభు జ్ఞాపకం చేస్తుండే ఆ యొక్క ప్రవచనంలో కాబట్టి ఆది మనం చూసినాం ఆ ప్రవచనం నీ సంతానం స్త్రీ సంతానం కాబట్టి గొప్ప జన సమూహము ఆ తల నిశ్చిత కొట్టాలంటే వాళ్ళు బహుగా శ్రమలుగుండ పోవలసి కానీ దేవుడు మనకు ముందుగానే అధికారం ఇచ్చిండు సర్పంలోని తేలని తక్కుటకు నేను మీకు అధికారం ఇచ్చాను అది మనం వాడుతున్నాం ప్రతిరోజు అందుకు వాడికి మనం అంటే ఇష్టం లేదు మనకి వాడు వ్యతిరేకంగా ఉన్నటుడు ప్రతి దశలో ప్రతి కోణం నుంచి మనల్ని అటాక్ చేయని ప్రయత్నిస్తూ ఉంటాడు వాడు చేస్తాడు కూడా కానీ ప్రభుడే మనకి సహాయకుడు దేవదూతలు మనకి కాపుదలలో ఉన్నారు ఆయన అగ్ని మన చుట్టూ కంచే ఉంది కాబట్టి ఈ రోజు వరకు వాడు మనల్ని ఏం చేయలేకపోతుంది చేస్తున్నాడు అటాక్స్ కొడుతున్నాడు వాడి దూతలను పంపిస్తున్నాడు అవన్నీ చటాక్స్ చేస్తున్నాయి అవి ఓడిపోయి వాపస్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈరోజు వరకు కూడా అదే అనుభవంలో మనం వెళ్తా ఉన్నాం చాలామంది తెలియదు ఎందుకంటే నాకు ఈ కష్టాలు అనుకుంటారు అవి వాడేసే బాగుండాలని తెలుసుకోరు కాబట్టి మనము వాడితో యుద్ధం చేయాలా అనేటిదే ఈ యొక్క వాడు కూడా మనతోనే యుద్ధం చేయాలనుకుంటున్నాడు అన్న విషయమే ప్రకటన గ్రంథము పదిహేడవ దిన మనం చూస్తున్నాం ముఖ్యంగా పద్నాలుగో వర్షాలు వచ్చినప్పుడు వీరు గొరపిల్లతో యుద్ధం చేతురు కాని గొరపిల్ల ప్రభులకు ప్రభును రాజులకు రాజుని ఉన్నది తనంతా కూడా వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించు అంటే దేవుడు అక్కడ మనకి ఏం చూపిస్తుందంటే ప్రభు తను చివరికి యుద్ధం చేస్తున్నాడు కానీ మనతో చేపిస్తున్నను అక్కడ తనతో ఉండిన వారు పిలబడ్డవారు అంటే తనతో ఉండిన వారు పిలవబడ్డవారే ఏర్పరచబడ్డవారే నమ్మకమైన వారైనందున అంటే అందరూ కాదు పిలువబడడం ఆయన పిలుస్తున్న కానీ ఎంతమంది స్పందించారో వాళ్ళనే ఏర్పరచుకుంటున్నాడు ఎంతమంది ఏర్పరచు పరచబడినరో వాళ్ళలో వారినే ఏర్పరచుకుంటున్నాడు ఆయన అంటే ఇద్దరికి నడిపించుకున్నాడు ఆ రీతిగా వాడు వాడి మీద విజయం పొందాలంటే దేవుడు మనకి చేతులకి ఇద్దరి ప్రతి దశలో ప్రతి క్షణము ఈ లోపంలో నువ్వు ఆత్మీయ పోరాటంలో ఉండవు బయటికి పోయినా లోపలికి పోయినా నీకు అది తప్పదు అందుకే ఆయన మన మన ప్రభు మనల్ని ఆశ్రయించాలా ఎందుకంటే నువ్వు లోపల ఆశ్రంపబడతావు బయటికి వెళ్ళినను ఆశ్రయింపబడతావు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు పోతాను ప్రతిరోజు ఆ వాక్యము నీ జీవితంలో అమలుపరచబడాలా అది నీ నోటి ద్వారా అమలుపరచబడుతుంది అందుకే ప్రతి క్షణము నీకు నువ్వు ఆత్మీయ స్థితిలో వాటన్నిటిని ఉచ్చరిస్తూ ఉండాలి నీ నోట్ల నుంచి నీ నోట్ల నుంచి ఇచ్చే వాక్కు అది ఆ యొక్క ఆత్మీయ ప్రపంచాలలో ఆ వాక్యము స్థిరపరచబడుతుంది అక్కడ ఓపెన్ అవుతాయి ఎందుకంటే పరలోకం అందు ప్రపంచం అంటే పరలోకమే కదా అక్కడ నువ్వు ఏది బంధిస్తే ఇక్కడ అది బంధింపబడుతుంది అక్కడ నువ్వు వేది అది ఇక్కడ ఇక్కడ నువ్వు ఏది బంధిస్తావో అది అక్కడ బంధించబడుతుంది ఇక్కడ నువ్వు వేది అక్కడ ఇప్పబడుతుంది కాబట్టి నిజస్వరూపం అక్కడ ఉంది కాబట్టి దానికి విడుదలైతే ఇక్కడ నీకు విడుదల లేకపోతే నీవు ఇంకా అట్లనే అనారోగ్య పాలై ఉంటావు జీవిత కాలం అంతా మనము అనారోగ్యంలో ఉండడం దేవుడికి ఇష్టమే లేదు అనేసి ఆయన ఎట్లా అందుకే అనేక మంది నేర్పరచుకుండా కొందరికి స్వస్థత వరము కొందరికి ఈ వరము కొందరికి ఆ వరం అంటే మనుషులే చేయాలి దేవుడు చెయ్యడు దేవుడు అన్ని ఇచ్చేసిండు అమలు పరచుకునే బాధ్యత నీ ఇది మనం సోమరులం అనే సోమరులు ఇష్టం లేదు కాబట్టి ఈ యొక్క ఏడవ తలకు సంబంధించిన విషయాలే మనం కొన్ని వారాల నుంచి ధ్యానిస్తా ఉన్నాం ఏడవ తల మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం నేను ఎన్నోసార్లు మీకు చూపించినవి కూడా ఎందుకంటే మొదటి ఆరు తలలు దేనికి సంబంధించిన రకరకాల దేశాలకు సంబంధించిన ప్రకృతి సహజంగా నేను చూపించినాను ఐగుప్తు అశోరు బొబలోన పరిస్థితి గ్రీసు రోమ సామ్రాజ్యం ఇవి ఆరు అన్నట్టు స్థితిలో సర్పంలు తేళ్లు ఒక్కొక్క దశలో సర్పంలు విజృంభిస్తాయి ఇంకొక దశలో తేళ్లు విజృంభించి ఉంటాయి అన్నట్టు అవి మనకు చూపించండి దేవుడు కాబట్టి ఆరు రాజులు అంటే ఉపమన రీతిగా ఎవరు సామాన్య ప్రజల మీద పరిపాలిస్తారో వాళ్ళని రాజులు అంటుండే అక్కడ ఎవరు కఠినంగా పరిపాలిస్తారో వాళ్ళందరూ రాజులే అన్నట్టు అక్కడ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆ రాజ్యాన్ని దేవుడు తీసేసుకొని దానికి సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నాడు ఎవరిని రాజులను చేయాలన్నా వాళ్ళని చేస్తున్నాడు దాని గ్రంథాలు మనం చూసినాం ఆ రాజుల కాలంలో సర్వోన్నతుడు తన రాజ్యాన్ని స్థాపించినని దానికి ఎప్పుడు అంతం కాబట్టి పర్లోక రాజ్యానికి ఎప్పుడు ఉండదు అది ఆత్మీయ స్థితిలో చూసుకుంటే కానీ ఈరోజు చూస్తున్న పర్లోక రాజ్యం అట్లా లేదు ఆరవ ఏడవది చాలా కొంతకాలమే దాని స్థితి కానీ దాని తర్వాత అది ఎంతగా దిగజారిపోయింది అనేదే ఉపమానాలన్నీ దేవుడు చూపించండి ఇస్తాం మర్త వర్తం ముఖ్యంగా పదమూడు అధ్యాయంలో లోకాశ వర్తం ప్రతి ఉపమానంలో పర్లోక రాజ్యము ఏ రీతిగా తప్పిపోయింది అన్న విషయాన్నే మనకి చూపిస్తా ఉన్నాడు అన్నట్టు రెండోసారి పగరాణ గ్రంథము పదిహేడవ అధ్యాయము గ్రంథము పదిహేడవ ఈ స్త్రీ ఏ రీతిగా ఉంది అన్న విషయాన్నే ఆ పదిహేడవ అధ్యాయం అంతా చూపిస్తుంది తర్వాత ఈ ఈ స్త్రీ ఈ మృగము కలిపితే ఒక వ్యవస్థ దాన్నే బబులోను అనేది చివరి వర్షాల మనం చూస్తాం ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అయితే ఐదో వర్షంకి ఈ స్త్రీ ఏ రీతిగా అంటే మతపరమైన జీవితం ఏ రీతిగా ఉందంటే దాని దాని పేరు ఇలాగో రాయబడి ఉండేను మర్మము అని అర్థం అంటే మర్మముల తన నొసటి మీద రాయబడింది మర్మము అంట మిస్ట్రీ అని మిస్ట్రీ బైబిల్లోనని అర్థం మర్మమయమైన బబులోను అని రాయబడింది తన నుంచటం మీద తను నొచ్చటం మీద చూడండి వేషాలకును భూమిలోని ఏహ్యమైన వాటన్నిటికీ తల్లి అయిన మహాబులోని ఈ స్త్రీ మరియు ఆ స్త్రీ పరిషుధుల రక్తం చేతనంటే ఎంతమందిని చంపించింది ఇది గతంలో పాత నిబంధన కాలంలో పర్వక్తలను చంపింది కొత్త నిబంధన ఆరంభానికి ముందు మన ప్రభుని చంపింది దాని తర్వాత అపోస్త్రాలు ఎంతమందిని చంపింది స్తెఫన్ని చంపింది దాని తర్వాత పౌలు సౌలుగా మారకముందు ఎంతమందిని హింసించండి చెరసల్లో వేయించండి చంపించండి ఆమోదించిండు చంప అతని తర్వాత ఎంతమంది మరణం పొందడము తర్వాత అప్పస్తులు అందరూ మరణించడం హతసాక్షులు కావడం మనం చూస్తున్నాం చంపింది ఇసల్ ప్రజల ఎవరు అనేది ఆరో వర్షాలు చూస్తే మనము మరియు అస్థీ పరిశుభ్ర రక్తం చేతను తర్వాత చేయండి ఏసు యొక్క హతసాక్షులు రక్తం చేతను అంటే ఏసు ప్రభువుని వెంబడించిన వారిని కూడా అది చంపింది హతాక్షులు అన్నట్టు రక్తం చేతను మత్తిలినట్టు చూచి నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా మత్తిలు అంటే అది చేస్తుంది సత్యం అనుకుంటుంది అది అబద్ధంలో ఉంది మోసంలో ఉంది అన్నట్టు నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకుంటున్నాను చంపడం యోహన్ దాన్ని చూచి బహు ఆశ్చర్యపడగా ఆ దూత నాదతో ఇట్లా నేను నీవేలా ఆశ్చర్యపడితే ఈ స్త్రీని గురించిన మర్మమును ఏడు తలను పది కొమ్మలను కలిగిన దాని మోచిన క్రూర మృగంను గుర్చిన మర్మమును నేను నీకు తెలిపేదను నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు అయితే అగాధ జలంలో నుండి పైకి వచ్చేటప్పును నాశనంలోకి పోటకును సిద్ధంగా ఉన్నది అయితే ఏడు తలల గురించి ఆల్రెడీ దానించిన అది ఇప్పుడు లేదని ఎందుకు చెప్తూనే ఊహించుకోండి భూనివాసులలో జగత్ ఉత్పత్తి మొదలుకొని జీవగ్రంథ మందు ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారు ఆ మృగం ఉండను కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చి చిన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడతారంట అంటే జీవగ్రంథ ఎవరి పేర్లు వ్రాయబడలేదో వాళ్ళు ఆశ్చర్యపడతారంట మనమేం ఆశ్చర్యపడము ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు ఇవన్నీ తొమ్మిదవ వచ్చినప్పటికీ ఇందులో జ్ఞానం గల అంటే ఇప్పుడు లక్షా మందికి సంబంధించిన బోధ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నీకు నిజంగా జ్ఞానం ఉంటే ఇవి నువ్వు బహు తేటగా అర్థం చేసుకుంటావు ఇవి నువ్వు అర్థం చేసుకుంటామంటే నువ్వు ఇంకా గొప్ప జన సమూహంలో ఉన్నట్టే ఇదొక ఏమంటాం అగ్ని పరీక్ష అంటాం అన్నాడు ప్రకటన నీకు అర్థం కాదంటే నువ్వు ఇంకా గొప్ప జన సమూహంలోనే ఉన్నవన్నట్టు ఇవన్నీ అర్థమవుతున్నాయి అంటే నువ్వు లక్ష నలభై మంది గుంపులకు వచ్చేసినావు అన్నట్టు గుంపులు ఆల్రెడీ ముద్రించబడ్డవు అన్నట్టు నువ్వు ఆయన ఇప్పుడు చూడండి ఆ స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు ఇందులో జ్ఞానం గల మంచుకున్నప్పుడు ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు అంట చూడండి ఏడు కొండలు ఏడు తలలు ప్రతి కొండ మీద వాళ్ళు ఆరాధన చేసే వాళ్ళు ఇష్టాలు కాలం ఈ రోజు కూడా కొండల మీదనే విగ్రహాలు కడతారు గుడులు కడతారు గోపురాలు కడతారు అది విధానం మనుషుల విధానం మొదటి నుంచి పాత కాలం నుంచి ఈ రోజు వరకు కూడా ఒకటే విధానం కొండల మీద ఆ యొక్క మందిరాలు కట్టి ఆరాధించే వాళ్ళు అన్నట్టు ఈ రోజు కూడా అదే చేస్తారు వాళ్ళు కాబట్టి ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు ప్రతి కొండ ఒక మందిరానికి సాదృశ్యం మనకి ఏడు ఏడు మందిరాలు ఏడు సంఘాలని ఏడు ప్రాణ రెండో అర్థం నుంచి మనం చూస్తాం అవి ఏడు సంఘాలని చివరికి లవదికే సంఘం వర్క్ వచ్చేటప్పటికి వాటికి సంబంధించిన రికార్డింగ్స్ చాలా దీర్ఘంగా ఉన్నాయి ప్రతి సంఘం సంబంధించిన బోధలు మనం ధీర్ఘంగా చూసినాం వాటి పేరేంది వాటి జీవన విధానం ఏంది వాటి బోధలు అయితే పదవ వర్షంకి వచ్చేటప్పటికీ మనం ముగింపు దర్శకు వస్తాం ఈ వాక్యము పదవ వర్షంకి మరియు ఏడుగురు రాజులు కలరు అందులో ఐదుగురు కూలిపోయేది కాబట్టి మనకు తెలుసు అవి ఏంది ఐదుగురు ప్రకృతి సహజంగా చూస్తే ఐగు ఆయుగుప్తి నుంచి లెక్కబెట్టిండ కాబట్టి ఆయుగుప్తి నుంచి లెక్క పెడితే నీవు అది ఎక్కడికి వస్తాను పదవచనంలో మరి ఏడుగురు రాజుల కలరు ఐదుగురు కూలి పేరి ఒకడు ఉన్నాడు అంటే ఆరో వాడు ఉన్నాడు అని అర్థం ఆరో రాజ్యం ఇంకా ఉన్నది కడమవాడు ఇంకా రాలేదు అంటే ఏడవ వాడు అంటే ఈ వాక్యం రాయబడేటప్పటికీ పాలక రాజ్యము సంపూర్ణంగా ఇంకా తయారు అది ఆరామైంది అంతే కడమవాడు ఇంకా రాలేదు అంటే షార్ట్ టైం వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలను అంటే ఇంకా కొంచెం కాలమే ఉంది దీనికి ఏదానికి ఏడవదానికి దానికి అయితే ఆ ఏడవది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం నీవు చూసిన పది కొమ్ములు పది రాజులు వారి వరకు రాజ్యము పొందలేదు కానీ గడియ క్రూరముఖంతో కూడా రావాల రాజుల వల్లే అధికారము ఈ పన్నెండవ వచనము నేను సెపరేట్గా ఒకరోజు రికార్డింగ్ చూపిస్తాను ఈరోజు నేను దాన్ని చూపించాను మీకు ఎందుకంటే బాగా అర్థం చేసుకోండి ఈ పది కొమ్ములు కూడా ఏడు తలలకు సంబంధించిందే యాక్చువల్గా ప్రతి తలకి రెండు కొమ్ములు వేసుకున్న పద్నాలుగు కొమ్ములు కావాలా ఇవి పది ఎందుకు ఉన్నాయి ఒకవేళ ఒక కొమ్ము వేసుకున్న ఏడు ఉండాల కానీ అదొక మృగము మృగానికి సాధారణంగా రెండు కొమ్ములు ఉంటాయి కాబట్టి పద్నాలుగు కొమ్ములు ఉండాల్సింది పదే కొమ్ములు ఉన్నాయి కాబట్టి ఈ పన్నెండో వచనాన్ని నేను సెపరేట్గా ఒక రికార్డింగ్ చేపిస్తాను భవిష్యత్తులో అయితే పదమూడు వర్షం కోసం ఇప్పటికీ వీరు పది మంది ఏకాభిప్రాయం గల వారై తమ బలం మృగం లెక్క అప్పగింతురు అంటే వ్యవస్థ ప్రపంచం అంతా ఎట్లా తయారైందంటే సమస్తము ప్రతిదీ సైతాను ఆధీనంలోకి వెళ్ళిపోయింది ప్రపంచపు రాజ్యాలన్నీ సైతాను ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు పర్లోక రాజ్యము అంటే క్రైస్తవ జీవితం కూడా వాడి ఆధీనంలోకి వెళ్ళిపోయింది అని నేను ప్రకటన గ్రంథం పరిణాధంగా చూపించిన వాడు గొప్ప జన సమూహం వెంట పోయిండు అనేష్ వారి మీద విజయం పొందిననుంది అక్కడ వాక్యం కానీ లక్ష నలభై నాలుగు వేల మందిని ఏమీ చేయలేకపోయింది దేవుడు వారికి రెక్కలించి ఎగిరిపోలాగన సహాయపడి ఆ స్త్రీ రెక్కలు కలిగి ఆర్యంలోకి ఎగిరిపోయిందనుంది అక్కడ వాక్యం పండవ దేములో కాబట్టి గొప్ప జన సమూహం అందరూ వాడి చేతిలో చిక్కబడి హతసాక్షులు అవుతారు ప్రతి ఒక్కరు మరణిస్తారు కానీ లక్ష మంది ఎవరికి దొరికారు వారు చివరి వారికి అట్లనే ఉంటారు వీళ్ళందరూ అంటే ఈ పది రాజులు అంటే ఈ లోకానికి సంబంధించిన విధానం అది ప్రకృతి సహజంగా నేను తర్వాత చూపిస్తాను ఆత్మీయ స్థితుల తర్వాత చూపిస్తాను ఈ వీళ్ళందరూ ఆ గొర్రెలతో యుద్ధం చేతురు ఎందుకంటే ఆయన వచ్చిండంటే ఈ లోకపు రాజ్యాలన్నీ వారి అయిపోతాయి ఇంకా వారికి ఎవరికి రాజ్యం ఉండదు అన్నట్టు ఆ రాజులన్నిటి తీసుకొని లక్షా మందికి ఇస్తాడు వాళ్ళు పరిపాలిస్తారు ఈ అది సీక్రెట్ అన్నట్టు అందుకు వాడికి ఇష్టం లేదు అందుకే వాడు నిన్ను నన్ను అటాక్ చేస్తాడు గొప్ప అటాక్ చేయడు ఈ టషలో అటాక్ చేసిస్తారంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ సత్యాన్ని గ్రహిస్తారో నువ్వు చెప్పడం వలన అది విని వాళ్ళు మార్పు చెందినప్పుడు అప్పుడు వాడు డిస్టర్బ్ అవుతాడు అన్నట్టు మనం కూడా డిస్టర్బ్ చేస్తాం వాడిని భయంకరంగా మన ప్రార్థన జీవితము మన సేవా పరిచర్య మన వాక్య పరిచర్యలు వాన్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి ఎందుకంటే వాడి రాజ్యానికి సంబంధించిన రహస్యాలన్నీ మనం తెలుసుకున్నాం వాడు ఏ రీతిగా పరిపాలిస్తుండడు వాడి విత్తనాన్ని ఎట్లా కాపాడుకుండు అంటే వాడి సంతానాన్ని ఎట్లా కాపాడుకోండు ఆదామవర్ కాలం నుంచి జలప్రలయంలో కూడా చూపించిన జలప్రలయం కాలంలో వాడి విత్తనాన్ని వాడు ఎట్లా కాపాడుకుండా నేను చూపించిన గతంలోకి కాబట్టి యుగ సమాప్తిచ్చి వారి వరకు వాడి సంతానాన్ని వాడు కాపాడుకుండా వస్తూనే ఉన్నాడు ఈ రోజు నేను ఏ రోజు కూడా అవి నేను అంత డీటెయిల్గా చూపించలేదు ఒక సెపరేట్ రికార్డింగ్స్లో నేను చూపిస్తాను హవ్వ గర్భం నుంచి ఏ రీతిగా వాణి విత్తనాన్ని వాడు కాపాడుకున్నాడు అంటే కయ్యను స్వభావము సైతాన స్వభావం వాడు నరాహంత నుంచి అని ఉంది సైతాన్ మరి ఆ సైతాన్కు ఉన్న ఎట్లా వచ్చింది సైతాన్లకి ఏ రీతి కై సైతాన్ కైన్లకి ఎట్లా దూరిండు అందుకే నేను అనేక పర్యాలు చేపిస్తున్నాను మీ పూర్వీకుల నుంచి రక్తం ద్వారా ఇవన్నీ వస్తున్నాయని మీ పూర్వీకుల నుంచి ఏమేమి ఉన్నాయో ఆ బలహీనతలన్నీ మీ రక్తంలో నుంచి వస్తాయి అందుకే మీ రక్తం లెవెల్లోపై మీరు యుద్ధం చేయాల్సి వస్తుంది ఆ ఉడంబడికన్నీ మీరు నాశనం చేయాల సైతాను శక్తులతో మీ పూర్వీకులు ఒక సంవత్సరాల క్రితము ఉడంబడికి తీసుకున్నారు ఆ దేవతకి మీ కుటుంబ పేరుని అప్పగించిండ్రు రక్తం ఉలికించు కాబట్టి మా పిల్లలంతా మీ పిల్లలు అని వాళ్ళు ఒప్ప చెప్పారు కానీ చనిపోయినారు వాడు అంటే మీ ముత్తాతలు వాడికి అప్పగించేసి వాళ్ళు చనిపోయినారు వాళ్ళు దాన్ని విడగొట్టాలంటే వాళ్ళు లేరు బ్రతికి కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహిస్తారో వారికి అధికారం ఉంటుంది దాన్ని పోయి బొడగొట్టడానికి ఆ అగ్రిమెంట్ని క్యాన్సల్ చేయడానికి పోయి దాన్ని కాల్చి దాని బ్రేక్ చేయడానికి వారి ఒక్కరికి అది కరంగా ఉంటుంది ఈ సత్యాన్ని స్వీకరించిన వాడికి అది కరం ఉంటుంది ఇది అనుమానించే వారికి మటుకు అవకాశమే లేదు వారి డిఎన్ఏ లెవెల్లో వారి రక్తం లెవెల్లో ఆ పూర్వీకుల నుంచి వస్తున్న ప్రతి సైతం కంట్రోల్స్ అట్లనే ఉంటాయన్నట్టు ఆ రోగాలంటే జెనెటిక్ రోగాలు అంటాం కదా అవన్నీ వాళ్ళ నుంచే వస్తున్నాయి పూర్వీకుల నుంచి ఐ క్యాన్సల్ కావన్నట్టు ఐ క్యాన్సల్ కావాలంటే ఈ సత్యాన్ని స్వీకరించి ఆత్మీయ ప్రపంచాలపై వాటి తను యుద్ధం చేసి వాటిని ఒడగొట్టి ఆ అగ్రిమెంట్ని ని కాల్చివేయాల నీ తర్వాత మీ పిల్లలకి అగ్రిమెంట్ వర్తించదు సంపూర్ణంగా ఏ సూక్నంలో వాళ్ళు ఎదుగుతారు వాళ్ళకి మంచి హెల్త్ ఉంటుంది వాటి చేస్తున్న ప్రతి పనిలో విజయం ఉంటుంది చదువులలో బాగా చదువుకుంటారు వాళ్ళు వాళ్ళకు భవిష్యత్తు బహుగా ఆశ్చర్యం ఆశ్చరింపు భవిష్యత్తులో ఉంటే వాళ్ళు ఎంతో గంభీరమైన సేవ చేస్తారు ఆ పిల్లలు ఇది అర్థం కాకనే చాలామంది దేవుని ప్రజలు దేవుని బిడ్డలు దేవుని సేవకులు ఆ అనారోగ్య పాలపై వాళ్ళు బహు త్వరగా వాళ్ళ ఆయుషులు కోల్పోయినారు నేను చూపించిన ఇవన్నీ వాక్యానుసారంగానే ఉన్నాయని మీ పూర్వీకులు నిలబెట్టిన ఆ విగ్రహాలని కూలగొట్టకపోతే గిడియోను నువ్వు యుద్ధానికి పోతే చచ్చిపోతావు అన్నాడు మీ పితరులు నిలబెట్టిన ఆ గోపురాలని కూలగొట్టాలన్నాడు అంటే వాళ్ళు అక్కడ వాగ్దానం చేసినారు ఆ మా పిల్లలు పిల్లల్ని నువ్వే కాపాడాలనేసి దానికి అప్పజిప్పావు అదేమంటుందంటే నువ్వు రక్షణ పొందినా మీ తల్లిదండ్రులు అప్పగించు నువ్వు కాదు నన్ను అప్పగించి నీకే హక్కు లేదు ఎందుకంటే నువ్వు ఓన్లీ నువ్వు సంతాన కానీ అధికారం ఉన్నవాడు నేను అప్పగించింది నాకు అధికారం ఉన్నవాడు వచ్చి తీసుకుంటేనే నేను ఇవ్వగలను కానీ మీ అధికారం అధికారం ఇచ్చిన లేడు రతికి కాబట్టి ఏదందికే ఆత్మీయ పోరాటం అంటాం వాడు ఎంత కొట్లాడతాడు నేను ఇవ్వనంటాడు నువ్వు నువ్వు పై కొట్లాడి వాడిని ఉడగొట్టి తీసుకొని రావాలా వాళ్ళ సైతాంతను కొట్లాడే శక్తి ఉందా ఉండాలంటే ఎంత భయంకరంగా ఉంటుంది నీ ప్రార్థన జీవితం ఎంత గంభీరంగా ఉండాల ఎందుకంటే మనకి తెలిసి యుద్ధం అంటేనే మోకాళ్ళ మీద ప్రార్థన నువ్వు మీద ఉంటేనే వాడికి కష్టం ఎందుకంటే అది యుద్ధం అన్నట్టు అగ్ని బాణాలపై వానికి కొడతా ఉంటాయి అప్పుడు వాడు విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటాడు ఇప్పుడు చూడండి పదిహేను వర్షంలో మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పను ఆ వేష కూర్చున్న చోటు నువ్వు చూచిన జలములు అంటే ఆ మృగం మీద కూర్చుంది యాక్చువల్గా అయితే ఆ మృగం మీద కూర్చుంది ఇప్పుడు ఇక్కడ ఏమంటుండంటే దూత విశదీకరిస్తున్నాడు ఆమె కూర్చున్న చోటు ఒక మృగం అయితే ఇక్కడ ఏమంటుందంటే ఆమె కూర్చున్న చోటు నువ్వు చూచిన జలములు ఆ మృగము జలములకి సాదృశ్యంగా తయారైంది చివరి కాలంకి మనుషులందరూ మృగంలాగా తయారైండ్రు అని చెప్తుంది చూచిన జలము ఏంటంటే ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలో మాట్లాడు వారిని సూచిస్తుందంట అది చాలా క్లియర్గా రాసింది ఈ లోకం అంటే మహాబబ్లోనే ఈ అమృగము అన్ని ఒక దాంట్లోనే ఇమిడి ఉన్నాయన్నట్టు తలలు కొమ్ములు రాజ్యాలు రాజులు తర్వాత జనములు అందరూ దానికి బానిస అయిపోయినారు వాడు గెలిచిండి అనుకుంటుండే వాడు అయితే ఏ రీతేగా ఆ జన సమూహాన్ని అది మోసం చేసింది అన్న విషయం వారు గ్రహించినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం చూస్తాం తర్వాత ఆ రాజులు ఏం చేస్తారనేది కూడా మనం అక్కడ చూస్తాం అన్నట్టు చివరికి ఇది ఏం జరుగుతుందంటే నీవు ఆ పది కొమ్ములు గల మృగంను అయితే పదకొండవ వచనము మనము స్కిప్ అయినాం ఒకసారి చూడండి పదకొండవ వచనం ఈరోజు వాక్యం యాక్చువల్గా పదకొండవ వచనం సంబంధించింది మరియు ఏడు రాజులు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడమవాడు ఇంకా రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలమే ఉండవలేను ఉండినది ఇప్పుడు లేనిదినైనా ఈ క్రూర మృగము ఆ ఏడుగురుతో పాటు ఒకటై ఉండి అంటే అన్ని తలలు ఒకటే శరీరము ఒకటే దాని కూర్చిన స్త్రీ ఒకటే అయితే ఆ మృగం ఇప్పుడు తానే ఎనిమిదవ రాజగుచు నాశనం నాకు పోచున్నాడు పోవును అంటే అందులో ఏడవ ఏడు తలలునే కానీ ఎనిమిదవది లేదని చూపిస్తుంది కానీ ఎనిమిది కూడా చివరికి వస్తుంది అంటుంది ఒకసారి ఇంగ్లీష్లో చూస్తే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇంగ్లీష్లో వేరేగా ఉంది అది ఇంగ్లీష్లో ఏ ఉందంటే లెవెన్త్ చాప్టర్ లెవెన్త్ వర్స్ అవుతుంది అండ్ ద బీస్ట్ దట్ వాజ్ అండ్ ఈజ్ నాట్ అండ్ ఈవెన్ హీ ఈజ్ ద ఎయిట్త్ అండ్ ఈజ్ ఆఫ్ ద సెవెన్ అని అంటే ఏడవ దాంట్లో నుంచి ఎనిమిది వచ్చిందని ఉంది ఇక్కడ పదకొండవ వచ్చంలో కానీ తెలుగు బైబిల్లో అట్లా లేదు తెలుగు బైబిల్లో ఎట్లా ఉందంటే ఉండినది ఇప్పుడు లేనిది నైనా ఆక్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకటునై ఉండి తానే ఎనిమిదవ రాజగుచు నాశనంకు పోవను చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ అయితే ఇంగ్లీష్ నేమో ఏడవ దాంట్లో నుంచి ఎనిమిది బయటకు వస్తుంది అంటే ఏడవది కొంచెం కాలమే ఉంటుంది అని చెప్తున్నాడు అందులో నుంచి ఎనిమిది బయటకు వస్తుంది అది ఎనిమిదిది శాశ్వతంగా నాశనంగా అలాగే సిద్ధంగా ఉంది కాబట్టి ఏడు నుంచి వచ్చేది ఎనిమిది ఈ ఎనిమిది బహు వింత రకమైనది ఎందుకంటే ఎనిమిది మంచిది అయితే అది దీర్ఘకాలం ఉంటుంది ఎనిమిది మంచిది కాదు కాబట్టి అది నశించిపోతుంది అయితే ఈరోజు ప్రపంచాత్మకంగా ఉంది ఎనిమిదే ఎందుకంటే అపోసిట్ల బోధ ఎక్కడ కనిపించదు మీకు ప్రపంచంలో ఎందుకంటే ప్ర పర్లోక రాజ్యానికి సంబంధించిన బోధ అపోస్లలో కనిపించింది మనకి ఐక్యత ఎడ తెగక ప్రతి ఇంట వారి ప్రార్థనలు చేస్తే భూమి కంపించిందట భూకంపం వచ్చింది వాళ్ళ ప్రార్థన పర్లోకంలో దేవదతలు ఆరాధిస్తుంటే గడప కమ్ములు అదురుతున్నాయట పర్లోకపు గడప కమ్ము భూలోకంలో అపోసులు ప్రార్థన చేస్తే భూమి కంపించింది భూకంపం వచ్చిందట అంత పవర్ఫుల్ ప్రేయర్స్ యొక్క స్థలంలో కనిపించింది కిరొచ్చు ఎందుకంటే ఆ పోస్ట్ల బోధా పోయింది ఈ రోజు ఎనిమిదవ బోధ ఉంది అంటే ఎనిమిదవ మతపరమైన జీవితం ఉంది ప్రపంచం బయటకు చెప్పడానికి క్రైస్తవులే కానీ అది ఎనిమిదవది ఎందుకు అట్లా తయారైందన్నప్పుడు ప్రవచనము పౌలు మనకి హెచ్చరించండు అదొకటి చూపిస్తారు మీకు ఎందుకంటే ఎందుకు ఇది నాశనానికి పోతుంది ఎనిమిదవది చూడండి హెబ్బులు రాసిన పత్రిక హెబులు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఎబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేను నుంచి మనం చూస్తాం పదిహేను పదహారు వరకు ఎబిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేను నుంచి మీలో ఎవడనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియో మీలో అంటే చర్చిలో అనియు చేదైనా వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలనను అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు అనేకులు కొందరు కాదు అనేకులు చర్చిలో అపతులైపోదురేమో అనియు పదహార వచనంలో ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ట తప్పు హక్కును అమ్మివేసిన ఏషవు వంటి భ్రష్టుడైనను వ్యభిచార్యనను ఉండునేమో అనియో జాగ్రత్తగా చూచుకున్నాడు పౌలు తెలిసిపోయింది దుష్టుడు ఈ మృగము చర్చని మొత్తం చెడగొడతాడు అని తెలుసుకున్నాడు అపసుల బోధ దాని ఎదుట పాతాల లోకపు ద్వారాలు నిలబడలేవు కానీ ఏ రోజు అది మొత్తము సైతన్ ఆదనంలోకి ఎట్లా వెళ్ళిపోయింది అంటే వాడు మోసపుచ్చిండు హవాలు ఎట్లా మోసపుచ్చిండో స్త్రీని ఇక్కడ మోసపుచ్చిండు మతపడైన జీవితాన్ని అది మోసపోయింది మోసపోయిందని ఎప్పుడు తెలుసుకుంటారు తెలుసుకునే రోజుకి వాడి గొంతు మీద కత్తు ఉంటుంది అత్తసాక్షులు అయిపోతారు కాబట్టి మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తగ్గిపోనేమో అనియో మీలో అంటే చర్చి లోపల చేదైన వేరు ఏదైనా మలిచి కలవరపట్టిన అపవిత్రులు అయిపో అనేకులు అపవిత్రులు ఒక పూట కూటి కొరకు తన హక్కును అమ్మివేసిన ఏషా వాటి భ్రష్టుడైనను వ్యభించాలైన ఉన్ననేమో అనియో జాగ్రత్తగా ఇది సీక్రెట్ ఎండ్ టైమ్స్ లో ఇట్లా తయారైందన్నట్టు చూసుకోలే ఎవరు జాగ్రత్తగా అందుకు గొప్ప జనము ఇట్లా తయారైంది తర్వాత దానికి అవకాశం లేదు ఎందుకంటే చూడండి ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచిచ్చు దాని కోసము శ్రద్ధతో మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు కాబట్టి చివరి కాలానికి మతపరమైన జీవితం ఏ రీతి గత జాగ్రత్తగా కానీ ఎవరు చూసుకోలేదు కాబట్టి వాళ్ళు అట్లా తయారైపోయినట్టు ఈరోజు అంత శారీరకంగా ఉంటారు ఏ షావు జీవితం ఏంది కేవలం శారీరకమైన జీవితం కడుపు తన జ్యేష్ఠతకు హక్కు అంటే ఏంటంటే రక్షింపబడ్డ వారందరూ ప్రథమ ఫలము జ్యేష్ఠులు దాన్ని తృణీకరించారు దాన్ని నిర్లక్ష్యం చేశారు ఏ ఎట్లా చేస్తున్నాడో వీళ్ళందరట్లా చేసి ఆ యొక్క మృగానికి దాంతో పాటు సహవాసం చేసి ఒక శరీరంగా తయారైపోయినారు ఎండ్ టైం చర్చ్ అట్లా తయారైంది పాటలు పాడుకుంటారు వర్షిప్స్ చేసుకుంటారు ఉపవాసాలు ఉంటారు కానీ ఆ గుంపుల నుంచి మటుకు బయట రారు కూడా వాళ్ళని ఏం చేస్తారు ఎందుకంటే నా ఆధీనంలో ఉన్నారు ఏం చేసుకుంటే నాకేం నష్టం ఎప్పుడైతే అక్కడి నుంచి వస్తారో వాళ్ళు బయటికి అప్పుడు వానికి నష్టం కాబట్టి వాళ్ళు ఏ రీతి ఉన్నారు అనేది ఎట్లా ఉండాలనేది ఈ వాక్యం జ్ఞాపకం చేసింది ఇరవై ఐదవ వచనం చేపచున్న వాణిని నిరాకరింపకుండానట్లు చూచుకున్న గొప్ప జనానికి ఇది వర్తిస్తున్నట్టు వాక్యం ఆశ్చర్యం ఏంటంటే మన ప్రభు ఆ లాజర్ సంబంధించిన బోధలో ఆ ధనవంతుడు మాట్లాడతామంటే లాజర్ అబ్రాహము మాట్లాడుతున్నాడు అతనితో ఒక్కసారి పంపించి లాజర్ ని పంపించి మాకు మీకు మధ్యలో అగాధ ఉంది మేము రాలేము నేను పంపలేను సరే నన్ను పంపకపోయినా కానీ నా తమ్ముళ్ళు నరికింద నా సహోదరులు చాలా మంది నా లాగా జీవిస్తున్నారు వాళ్ళు కూడా నరకానికి వచ్చి బాధపడకుండా వాళ్ళకి పోయి చెప్పమని లాజార్ని లాజార్ పై నుంచి ఒక దూత వచ్చి చెప్పిన అవసరం చాలా మంది ఉన్నారు చెప్పేట వాళ్ళ మాట విని మార్చుకుంటే నీ జీవితం నువ్వు నరకం నుంచి విడదల బంధుతో కబట్టి దేవుడు ఇక్కడ మనిషికి అంటే ఒక సేవకునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిండే నువ్వు వాక్య పరిచయ చేస్తే నరకంలో నుంచి మనుషులు విడుదల పొందుతారు ఎందుకంటే వాళ్ళ ఆత్మలు ఇప్పుడు చూడండి రక్షణ పొందని వారందరి ఆత్మలు నరకంలో బంధించబడ్డాయి వాళ్ళు కేవలము వారి శరీరాలు ఇక్కడ ఉన్నాయి ఈ లోకంలో ప్రాణాలు ఇక్కడ ఉన్నాయి కానీ వాళ్ళ ఆత్మలు అక్కడ ఉన్నాయి వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉంటారు బహు కఠినంగా జీవిస్తూ ఉంటారు వాళ్ళ ఆత్మలు బంధించబడ్డాయి నరకంలో కొన్ని లక్షల కోట్ల మంది ఆత్మలు బంధించబడ్డాయి నువ్వు పోయి వాటిని విడిపించుకొని రాగలవా ఏ విడిపించుకొచ్చిండు రాష్ట్ర పత్రికలో ఆయన మరణించిన ఆ సాయంత్రము మన పాతాల లోకానికి వెళ్ళి అనేకులకు చూపించిండు ఈ ఉదయం నేను సెలవుబడ్డాను మీ పాపంలో కొరకు మీ శాపంలో కొరకు మీరు ఎన్నో సంవత్సరం కొరకు ఎదురు చూసిండ్రు ఎదురు చూసి చనిపోయినారు పాపంలోనే కాబట్టి మీకు నేను ఈ సత్యాన్ని చూపించాలని ఇక్కడికి నా స్వీకరించిన వరకు అందరూ విడుదల పొందుతారు పాపం శాపం నుంచి నరకం నుంచి చూడండి వారు విడు స్వీకరించిన వారందరూ అక్కడిని కొట్టుమిట్టాడుకుంటున్నారు చీకట్లో అగ్ని ఆడదు పురుగు చావు కాబట్టి మీకు బుద్ధి చెప్పుచిన వాణిని నిరాకరింపకున్నట్లు చూచుకొని వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొన పోయి పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించి మనము తప్పించుకొనకపోవుట మారి నిశ్చయము కదా కాబట్టి ఎవడొచ్చి చెప్పినానో నువ్వు స్వీకరించకపోతే బుద్ధి నువ్వు ఖచ్చితంగా నశించిపోతా ఉంటాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చర్చ అప్పుడు ఆయన ఇరవై ఆరో అప్పుడు ఆయన శబ్దము విని శబ్దము భూమిని చలింపజేసాను ఎప్పుడు సీనాయ పర్వతం దగ్గర చూస్తాం కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశంను కూడా కంపింప చేతును అనే మాట ఇచ్చి ఉన్నాను ఇంకొకసారి అన్న మాట చలించ చలింప చేయబడనవి నిలకడగా ఉండ నిమిత్తము అవి సృష్టింపబడినవి చలింప చేయబడినవి బొత్తిగా తీసి వేయబడనని అర్థమిచ్చున్నవి అంటే చూడండి ఏవైతే షేక్ అయితే పడిపోతాయి ఏవి స్థిరంగా ఇవ్వబోతుంది శాశ్వతంగా ఉండిపోతాయి ఆయన యొక్క శబ్దానికి ఆయన స్వరానికి అందుకని చూసాం ఆయన స్వరం ఆయన చూసినప్పుడు సకల గోత్రం రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారంట భయానికి కాబట్టి లక్ష నలభై నలభై మంది తప్ప ఎవరు కూడా ఆ నిశ్చలమైన రాజ్యంలో జీవించలేరని చెప్తుంది ఇరవై ఎనిమిదవ అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము అంటే ప్రతిరోజు మీరు దీనిలో జీవించాలి ఆయన కృపలో తర్వాత ఇరవై ఎనిమిదవ వర్షం ఎంత ప్రాముఖ్యమైందంటే కేవీపీఎంకి ఒక ఇది ఒక తాలపు చివి వంటిది సేవలో ఆ కృప మనం కలగాలి ప్రతిరోజు ఆయన ప్రభు ఆ కృపలో నేను జీవించాలి ఈరోజు అందరి నుంచి నేను పోకుండా నన్ను కాపాడు ప్రభు ఆ కృప కలిగి వినయ భయభక్తులతో అంటే వినయమంటే తగ్గించుకోవడము భయము అంటే దేవుడంటే భయం ఉండాలా నీకు భక్తి ఉండాలా దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము చాలామంది చేయలేరు ప్రీతికరంగా ఒక డ్యూటీ పరంగా చేస్తున్నారు కానీ ప్రీతికరమైన సేవ ఎవరు చేస్తలేరు ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే నువ్వు ప్రీతికరమైన సేవ చేయకపోతే ఆయన తీర్పుని ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా సేవకుల గురించి మాట్లాడుతుంది ఈ వాక్యం చివరికి గొప్ప జన సమూహానికి నువ్వు ఇవి చూపించకపోతే ఏమవుతుందో చూడండి ఇరవై తొమ్మిది ఏలైనగా మన దేవుడు దహించి అగ్ని ఉన్నాడు ఆయన అగ్ని చేత తీర్పు తీరుస్తాడు ఒక్కసారి నీళ్లతో తీర్పు తీర్చిండు లోకానికి ఆయన వాగ్దానం చేశాడు తిరిగి ఎన్నడనూ నీళ్లతో తీర్పు తీర్చాను మనుషులను కానీ లోతు కాలంలో అగ్ని తీర్పు తీర్చిండు ఆ రోజు చెప్పలేదు నేను అగ్ని చేత ఎప్పుడు చేయనని చెప్పలేదు కాబట్టి ఈరోజు అగ్నిచైతనే అలా తీర్పు తీర్చబడతన్నట్టు అది విషయం అక్కడ ఎందుకంటే ఆయన దహించి అగ్ని ఉన్నాడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క బలహీనతలని నీలో ఉన్న నిర్లక్ష్యమైన జీవితాన్ని పాపపు జీవితం నిర్లక్ష్యమే పాపమునుంది వాక్యం ఆయన దాన్ని సహించడం కాబట్టి దానికి తగిన శిక్ష రాక తప్పదన్నట్టు కాబట్టి ఈ యొక్క ఎనిమిదవ రాజు ఎవరు అని నేను అడిగిన కొంతమందికి పోయిన వారం ఎవరైనా చెప్పగలరా అని ఎనిమిదవ రాజు ఎవరు ఐదు మంది కూలీనరి ఆరో ఐదో మంది కూలీనరు ఉన్నది ఆరో వాడు ఏడవ వాడు కొంతకాలమే ఉంటాడు దాని తర్వాత ఎనిమిదవ వాడు వస్తాడు చాలా మందికి ఇది అర్థంగా ఏంటంటే ఎందుకు భిన్నమైన బోధాలు ఈరోజు ఉన్నాయి ప్రపంచం మతపరమైన జీవితాలలో రకరకాల సంఘాలలో మనం చూస్తాం ఎందుకు భిన్నంగా ఉన్నారు వాళ్ళు ఏమన్నా జస్ట్ పాటలు పాడడము వర్షప్ చేసుకోవడము ప్రార్థన చేసుకొని వాక్యాలు వినే వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఎక్కడ శక్తి కనిపించదు అపోసలు ఏ ఉన్న శక్తి అక్కడున్న అద్భుతాలు ఎక్కడ కనిపిస్తున్నాయి ఎందుకు కనిపిస్తుందంటే అది ఎప్పటికో బానిసత్వాలకు వెళ్ళిపోయింది అపవిత్రమైన జీవితాలకు వెళ్ళిపోయింది సంబంధించుకొని లోకంతో ఐశ్వర్యంలో తులదూగుతూ నాకు ఏం కాదు అమాంతంగా ఎత్తబడుతున్న దీమాలో ఉండి అంతగా ఆశ్వర్ ఐశ్వర్ ఏమంటాం ఐశ్వర్యాన్ని జమ సమకూర్చుకుంటున్నారు ఏ రోజు ఒక గంట సేపు మోకాలు వీళ్ళు అపోసము వారు దివా రాత్రంలో ప్రార్థన చేసిన అక్కడ వాక్యం కాబట్టి ఇప్పుడు చూడండి ఆ వచనం చూస్తున్నాం ప్రటాన గంధము పదిహేడవ వచ్రము చివరి మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులను ఏళ్ళు ఆ మహాపట్టణమే ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఆ స్త్రీ ఎవరంట భూరాజులను ఏళ్ళు ఆ మహాపట్టణమే ఏదా మహాపట్టణం చెప్పండి ఎవరు చెప్పగలరు చాలా మంది తెలుసు అది ఎలుసులేమని కానీ మనకు తెలుసు బబులోనని ప్రపంచమంతా బబులోన్ లాగా తయారైందన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది వాక్యం ఎందుకంటే పైన నుంచి పైన వచ్చడం నుంచి మనం చూస్తున్నాము దాని గుణగణాలు ఎట్లా ఉన్నాయి అందుకే ఆ యొక్క ఇక్కడ మనం చూస్తాం ఏషా గ్రంథము ఇరవై ఒకటవ వచనం ఏషా గ్రంథము అధ్యాయము తొమ్మిదవ వచనం ఇదిగో ఇదిగో జతలు జతలుగా రౌతుల దండు వచ్చి చిన్నది అంటే రౌతులు అంటే గుర్రాం నడిపించేవాళ్ళు కదా గురుం సవారి చేసేవాళ్ళు అంటే జతలు జతలుగా రౌతుల దండు అంటే రెండు రౌండ్ గుర్రాలు రెండు రెండు మంది రౌతుల దాని మీద జత అంటే కదా జతలు జతలుగా రౌతుల దండు వచ్చినది అని చెప్పాను అయితే నేను సింహము గర్జిస్తుంది అంటే మనకు తెలుసు పేదలు గర్జించే సింహం అన్నాడు అక్కడ కానీ ఈ ఏషియా గ్రంథంలో ఎనిమిదో మనం చూస్తామంటే సింహము గర్జించినట్లు కేకలు వేసి నాయలిన వాడా పగటి వేళ నేను నిత్యంను కావలి బుర్జం మీద నిలిచున్నాను రాత్రి అంతయ్యో కావలిగా ఇచ్చున్నాను కాబట్టి లక్ష నలభై నాలుగు వేల మంది నుంచి పసి గడుతుంటారు నుంచి ఉపత్రం రాబోతుంది గొప్ప జనం కానీ వీళ్ళు సింహం గర్జించినట్లు గర్జిస్తారని వాక్యం చూడండి నువ్వు ప్రార్థన చేస్తే నీ నోట నుంచి సింహం గర్జన రావాలా ఎందుకంటే ఆ గర్జనకి ప్రతి జీవి ఆ అడవులన్నీ భయపడిపోతాయి నువ్వు గర్జిస్తే ఆ రెండవ ఆకాశంలో ఆ చీకటి శక్తులన్నీ గజగజ వణికిపోతాయి నువ్వు నేర్చుకోవాల గర్జించడం సింహము గర్జించినట్లు కేకలు వేసి నా ఇలవాడ వాడ నేను నిత్యంలో కావలి బుర్జ మీద నిలిచిన్నాను రాత్రి అంతయ్యే కావలిగా ఇచ్చిన నన్ను ఇరవై నాలుగు సేవ పరిచయ ఇదే నువ్వు కావలిగా వస్తా ఉంటావు గొప్ప వారి మీదికి ఎక్కడ చేసి దుష్టుడు వస్తుంది అది నువ్వు వాళ్ళకి చూపించాలా ఎందుకో నీకు ఈ ఏరియాలో వచ్చింది నీ ప్ర నీ జీవన విధానంలో ఎట్లున్నాయి వాడికి నువ్వు అవకాశం ఇచ్చినావు అది క్లోజ్ చేసుకో డోర్ వాడు రాని అందుకు నువ్వంటే వాడికి కోపం అంటూ ఇవన్నీ వాళ్ళకి చూపిస్తావు కాబట్టి కాబట్టి జతలు జతలుగా రావుతులు వస్తున్నారు ఎందుకు చూడండి బబులోను కూలెను కూలెను రెండుసార్లు బబులోను కూలెను కూలెను దాని దేవతల విగ్రహంలు ఆయన నేల ఉన్నాడు ముక్కలు ముక్క ముక్కలుగా విడగొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చాను పదో వర్షణకు వచ్చినప్పటికీ కేబీపీఎం సంబంధించిన అది థీమ్ అన్నట్టు నేను నూర్చిన నా ధాన్యమా నా కళ్ళంలో నూర్చబడిన వాడ ఇస్రాయేల్ దేవుడును సైన్యకు అధిపతికు నేను వినిన సంగతి నీకు తెలియజెప్పి ఉన్నాను కాబట్టి దేవుడు మాట్లాడిన విషయాలని దేవుడు వీళ్ళకే చెప్తారంట ఎవరికి నూర్చబడ్డ ధాన్యానికి నృర్చబడ్డ ధాన్యానికి ఇవన్నీ బయలుపరచబడతాయి అంటే మంచిగా తయారైన విత్తనం కాబట్టి నృర్చబడడం అంటే ఏంది చెప్పండి కాళ్ళ కింద దొరకబడడం తొక్క బయటికి పోవాలా కాబట్టి తొక్క నుంచి విడుదల పొందాలా కాబట్టి ఈ లోకం తొక్క దాని నుంచి బయటికి రావాలా కాబట్టి బౌలను కూలేను కూలేను అని రెండుసార్లు వింటాం ఎందుకు అంటే దాని దేవతల విగ్రహంలో అది అది ఎన్నో దేవతల విగ్రహం తెచ్చిపెట్టుకుందన్నట్టు మొదటి నుంచి రకరకాల విగ్రహాల నుంచి చూపించిన గతంలో దేనికి ప్రాధాన్యత ఇస్తుందా అది విగ్రహం ఏసు ప్రభు అంటే ప్రేమించినా అది విగ్రహం అది మనుషులే కావచ్చు వస్తువులే కావచ్చు నీ ఆస్తులే కావచ్చు నీ డబ్బే కావచ్చు ఏసు ప్రభుకి కావాల్సిన ఈ లోకంలో దేనికి ఇచ్చినా ఇది మనిషికి ఇచ్చినా వాడి విగ్రహమే ఆ విగ్రహమే కాబట్టి విగ్రహారధికులు అయిపోయారన్నట్టు ఎండే టైంకి వచ్చేటప్పటికీ మతపరమైన జీవితం వారిని ఎవరు కాపాడగలరు విగ్రహారదికులన్ వారు తప్పక పశ్చాత్తాపాడితే కానీ వారు మనసు పొంది ప్రజలకు కానీ వారికి విడుదల లేదు వారికి రక్షణ జరగదు అది వారికి చూపిస్తున్నావు నీ బాధ్యత అన్నట్టు నీది గర్జించాలి ఎందుకంటే సైతాన్ని నిన్ను ముట్టలేడు ఎందుకంటే నీ గర్జనకి వాడు గజ గజ వాడు ఎక్కడ ఉన్నాడో ఆడి సింహాసనము గజగజ షీకైతుందన్నట్టు నువ్వై వాడిని తరంతో అన్నట్టు అయితే ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యయం పెంచేటప్పటికీ అక్కడ మరోసారి మనం చూస్తున్నాము ఎనిమిదవ వర్షంలో కథలు చూసినాం వేరొక దూతానగా రెండవ దూతాతను వెంబడి వచ్చి మహోదరి కొడిన తన వ్యభిచార మధ్యంలో జనములకు త్రాగించిన ఈ మహాబులోను కూలిపోయాను కూలిపోయను ఇది సెకండ్ టైం శాశ్వతంగా కూలిపోతుంది ఫస్ట్ టైము ప్రకృతి సహజంగా ఉన్న మహాబాబులోను నెప్పు అందించిన తర్వాత దర్యా వేసిన తర్వాత అది కూలిపోయింది ఈరోజు అడ్రస్ కానీ సెకండ్ టైము అది కూలిపోయింది కానీ అసలు అది ఎక్కడుంది కళ్ళకి కనిపించట్లేదు అది అది ఆత్మకు కనిపించేటది ఎందుకంటే ప్రకృతి సహజంగా లేదు ఓబ్రోని ఈరోజు అది కళ్ళకు కనిపించేది అది ఆత్మీయ ఆత్మలకు అది ఆత్మీయ ప్రపంచంలో ఉంది అది దాని నీడ ఈ లోకం దాని రాజధాని సూషేను ప్రాంతంలో మా అదేమంటాం సూషేన కాదు షినీరు షీనారు చీనారు ప్రాంతం షినీర్ అంటారు పాత నిబంధన కాలంలో ఈరోజు షీనార్ అంటే షీనారు ప్రాంతంలో దానికి స్థావరం కఠినని చూపించిన క్రితంలో కాబట్టి మహాబాబులోని రాజధాని షీనారు ప్రకృతి సజ్జంగా ఈరోజు మతపరమైన జీవితమే దాని రాజధాని కాబట్టి ఎందుకు అది కూలిపోయింది మహాబబులను కూలని కూలను కూలిపోయిన కూలిపోని ఉంది ఇక్కడ అక్కడేమో కూలను ఉంది అంటే ఇది పాస్ట్ అన్నట్టు అయిపోయింది దీని పని దీని టైం అయిపోయింది అన్నట్టు ఇది కూలిపోక తప్పదన్నట్టు ఎందుకు అంటే అది సమస్త జనులకు వ్యభిచార మద్యమును అంటే విగ్రహారథన అన్నట్టు ప్రభు రావాల్సిన ఈ లోకానికి ఇవ్వడం ఈ లోకంలో వస్తువులకి ఇవ్వడం మనుషులకు ఇవ్వడం వ్యభిచారం అండి కాబట్టి అంటే మద్యం అంటే వాళ్ళు అంత పోతే నిద్రపోతారు అన్నట్టు మత్తు ఇంకా ఏం మేల్కోలేరు అన్నట్టు సమస్త జనములను త్రాగించారంట ప్రపంచం అంతటా అది కూలిపోయిందంట రెండు సార్లు కూలిపోయాను అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు వీటికి సంబంధించిన విషయాలు వాక్యాలు అనేకమైన రాసుకుని నేను దాన్ని క్లోజ్ చేసేస్తాను ఎందుకంటే ఎనిమిదవది ఏంది అనేది ఒక క్లూ చాలా మంది అయినా చెప్పలేకపోయారు ఆ క్లూ ఏంది అంటే ఆ యొక్క మృగము చివరిది ఎనిమిదవది అది శాశ్వతంగా నాశనం కాబోతుంది అది ఏషావుకి సంబంధించిన బోధ అది నెక్స్ట్ వీక్ వచ్చి నేను మీకు క్లోజ్ చేపేస్తుంది దాన్ని క్లోజ్ చేసేస్తాను క్లోజ్ చేస్తే ఆ పది రాజులకు సంబంధించిన బోధను నేను చూపించేస్తే ఈ పదిహేడవ అధ్యాయం ముగిస్తుంది మనం పద్దెనిమిదవ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాం త్వరలో నేను అనుకుంట బహుశా త్వరగా మనం ఈ యొక్క ముగిస్తాం కాబట్టి కృప మనకి అవసరం ప్రవ్వ మీ యొక్క అవసరం నేనా ప్రశ్నలో పడిపోతుంది చర్చ అని మీరు మాకు ఇక్కడ వాక్యం చూపించినారు ఏషావు లాగా అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నారు మొదటి కడపట్టి వరకు కడపట్టి వారు మొదటి వరకు మీరు మాకు చూపించినారు ప్రవ్వ మొదట ఏషావు తన చేష్టకు హక్కుని పోగొట్టుకొని యాగో బిగించిండు కానీ కృతని బదులుకొచ్చేపటికీ యాకోబు తన జసత్పు హక్కుని తిరిగి ఏ షావుకి అని మీరు మాకు చూపించినారు ఏ షావు లాగా చర్చ్ అని చూపిస్తున్నారు ఈరోజు కాబట్టి నేను అది కూలిపోతుంది ఎందుకంటే ఏ షావు శారీరకమైన వాడు కాబట్టి మన త్వరలో ఆ యొక్క పద్దెనిమిదవ అధ్యాయంకి వచ్చినప్పుడు మరి క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు దేవుడు ఆ యొక్క మతతమైన జీవితాన్ని శిక్షిస్తున్నాడు అంటే తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభ కాలము వచ్చి ఉన్నది అన్నాడు ఎందుకంటే మొట్టమొదటి తీర్పు దేవుని ఇంటికే దాని తర్వాతనే ఈ లోకస్తులకు అన్నాడు చూడండి ఎందుకు పద్దెనిమిది వర్షం చూడండి ఎందుకు గులిపోద్దు అటు తర్వాత ఇది నేను ఇంకా ఆరంభించాలి వచ్చే వారం గాక మరొచ్చే వారం చూపిస్తాను పద్దెనిమిది వర్షాన్ని అటు తర్వాత మహా అధికారం గల వేరే ఒక దూత పరలోకంని దిగి వచ్చా అతని మహిమ చేత భూమి ప్రకాశించాను అతని గొప్ప స్వరంతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులను కూలిపోయాను కూలిపోయాను మూడవసారి జ్ఞాపం చేస్తున్నట్టు లాస్ట్ అన్నట్టు ఇంకా ఎందుకు కూలిపోయింది ఇప్పుడు చూడండి అది దయ్యములకు నివాస ప్రతి అపవిత్ర ఆత్మకు నివాస స్థలం అయిపోయింది ఉనికి స్థానం అన్నట్టు అపవిత్రమును మూడవది అపవిత్రమును ఫస్ట్ దేమో నివాసము రెండవది అపవిత్ర ఆత్మలకు నివాసము మూడవది అపవిత్రమును అసహ్యమనైన ఉండే ఉండే వస్తువులు అక్కడ ఏం అసహ్యమైన అక్కడ సెంటెన్స్ పోయింది ఇక్కడ బైబుల్లో లేదు ఇక్కడ ఎవరన్నా చదవండి బుక్ లో బైబుల్ ప్రింటింగ్ లో ఉంటుంది ఈ డిజిటల్ ఫామ్ లో పోయింది ఇక్కడ నేను తెలుగులో బైబుల్లో చదువుతున్నా బుక్ లో అతడు గొప్ప స్వరంతో ఆర్భాటించి ఇట్లా నేను మహాబబులను కూలిపోయాను కూలిపోయాను ఎందుకు కూలిపోయింది అది దయములకు నివాస ఫస్ట్ పాయింట్ సెకండ్ది ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనికి అంటే అక్కడే ఆరంభమైతాయంట అపవిత్ర ఆత్మలు మూడవది అపవిత్రమును అసహ్యమునైనా ప్రతి పక్షికి ఉనికి అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షి అపవిత్ర ఆత్మలకి అక్కడ అపవిత్ర ఆత్మలు ఉన్నాయి అపవిత్రమైన పక్షులు ఉన్నాయి అంటే సర్పములు తేళ్లు ఉన్నాయి అక్కడని చెప్తుంది వాక్యం స్ట్రైట్గా అక్కడికి వచ్చేస్తుంది పాయింట్ కాబట్టి చివరి వచ్చేప్పటికీ సర్పములు తేళ్ళు దాన్ని పరిపాలిస్తున్నాయి ఈరోజు ఏసు ప్రభు పరిపాలించాలా కదా అందుకే చర్చశాలను నేను చూస్తూ ఉంటాను వారికి ఇష్టం వాళ్ళని తెచ్చి కూర్చోబెట్టుకుంటారు పాస్టర్స్ లాగా వాళ్ళు జీతాలు నేను ఎన్ని చర్చలు పోయినాను ఆంధ్ర చర్చ్ మెంబర్సే ఫాస్టర్ని అపాయింట్ చేసుకుంటారు ఉద్యోగంలో పెట్టుకుంటారు పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇస్తూ ఉంటారు అప్పుడు చర్చ్ మెంబర్స్ చెప్పినట్లు వింటారు ఎందుకంటే ఎవరి దగ్గర నువ్వు డబ్బు తీసుకుంటే వాడికి నువ్వు బానిసనుంది వాక్యం కాబట్టి చర్చ్ పాస్టర్స్ అంతా ఆ చర్చ్ ఎల్డర్స్కి బానిసలు అయిపోతున్నారు కానీ వాళ్ళు ఏంటంటే ఫాస్టర్ అనే కొంచెం అధికారం ఆయనకు అధికారం ఉంటుంది కానీ మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికీ శాలరీ వచ్చే టైంకి వీడు విజృంభిస్తాడు వీడు కంట్రోల్ చేస్తాడు పరిపాలన ఒకనొక దశలో తేళ్లు పరిపాలిస్తుంటాయి ఒకనొక దశలో సర్పములు పరిపాలిస్తూ అది తలలకు సంబంధించిన బోధ కాబట్టి ప్రతి అపవిత్ర ఆత్మకి అది ఉనికి పట్ట రోజు అంటే ఆ అపవిత్ర ఆత్మ అపవిత్రమైన పక్షులకి కూడా ఉనికి పట్టు అయిపోయింది అంటే అవి పొడుచుకొని తినట్టు గొప్ప జన అవి పొడుచుకొని తింటున్న రోజు అంటే వారి ఆస్తులన్నీ లాగేసుకుంటున్నాయి వారి కానుకలన్నీ లాగేసుకుంటున్నాయి వాళ్ళేమో బాగా ధనికులు అయిపోతున్నారు ఈ గొప్ప జన సమూహం మేము పేదవాళ్ళు అన్ని పోగొట్టుకొని ప్రభు మేము అంతా పోగొట్టుకొని మనం ఏడుస్తూ ఉంటారు చివరికి ఎందుకంటే వాళ్ళు చెప్పలేకపోయారు ఎంత చెప్పినాను ప్రార్థిస్తాం కళ్ళు మూసుకుంది పరుశుద్ధ వగు దేవ వదనాలేశయ్య ప్రభా చివరి కాలానికి వచ్చేసినాం ఈరోజు మతపరమైన క్రైస్తవ జీవితం ఎట్లా ఉందో మీరు మాకు చూపించినారు అది ఏషావులాగా తయారైందని చూపించినారు ప్రభా గళితులు రాష్ట్ర పత్రికల పౌలు మాట్లాడుతూ ఓ అవివేకరైన గళిలు మూడవ అధ్యాయంలో చూపిస్తుంట మీరు ఆత్మలో పుట్టి శరీరంలో పరి పరిపక్వం చెందుతారా ఆత్మలో పుట్టినప్పుడు ఆత్మలోనే పరిపక్వం చెందాలని మీరు కానీ ఆ సంఘము ఆత్మలో పుట్టి శరీరంలో పరిపక్వం చెందింది చివరికి వచ్చేటప్పటికీ అందుకు అది శాశ్వతంగా నరణ నాశానికి పోల్సి మీరు మాకు మాట్లాడుతున్నారు ఈరోజు ముగింపు దశలో చివరి కాలపు సంఘం కాలం లవోధికీయ సంఘకాలము అది దొంగల గుహగా మారింది దయ్యంల స్థానంలాగా మారింది అపవిత్ర ఆత్మలకి నిలయమైపోయింది ప్రభుగా ప్రతి అపవిత్ర పక్షికి అది స్థలం ప్రభు దాని అంత అపవిత్రమైన జీవితం ఉంది ఈరోజు అది సంపూర్ణంగా పులిసిపోయిందని మీరు మాకు వాక్యాల చూపించినారు కానీ అసలైన సంఘము లక్షా మందిని మీరు మాకు చూపించినారు మొదటి నుంచి దాని ఎదుట పాతల్లో ఒకప్పుడు ద్వారంలో నిలబడలేవు అని మీరు మాకు చూపించిన అందుకు మేము భయపడం సైతానంటే వాడి అనుచరులైనా మేము భయపడం ఎందుకంటే మా ఎదుట వాయు ఈ దినము ఆ వాదనని మేము మా జీవితాలలో అవలంబించుకుని ఆశపడుతున్నాం నేను మాకు అందరికీ సహాయం అనుగ్రహించండి బంబుల కూలిపోయిను కూలిపోయిను అది లేది రోజు అది కూలిపోయింది ప్రకృతి సహచంగా ఆత్మీయ స్థితిలో మతపరమైన జీవితం కూలిపోయాను అని చూపిస్తుంది వాక్యం నేను ఈరోజు మొత్తం శాశ్వతంగా అది ఎనిమిదవది శాశ్వతంగా నరకానికి పోబోతుందని మీరు ఇందాక చూపిస్తున్నారు వాక్యం మొత్త ఉన్న జీవితంలో శాశ్వతంగా నశించిపోతుంది కానీ అందులో నుంచి మమ్మల్ని అందరినీ బయటికి తీసుకొచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నేను కానీ ఇంకా చాలా మంది ఉన్నారు లోపల ప్రభు అదే సత్యం అనుకొని ఆ సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేని స్థితిలో అసలైన విషయాన్ని వాళ్ళు గ్రహించలేని ఉన్నారు నేను యుగ దేవత మతప్రమ జీవితం ఉన్న వారికి గుడ్డితనం కల్పించింది ప్రభు వారికి విడుదల కల్పించండి ఆత్మీయ నేతలను విపమని ప్రార్థిస్తున్నాం వారి పాపం క్షమించమని ప్రార్థిస్తున్నాం వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం వారికి పరిశుధాత్మ అభిషేకం అనుగ్రించమని ప్రార్థిస్తున్నాం వారందరి సత్యాన్ని గ్రహించే త్వరగా బయటికి రావాలా ప్రభు వారందరూ మరణిస్తారని వాక్యం చెలిస్తుందండి ఒక్కరు కూడా ఉండచ్చరి వారికి ప్రతి ఒక్కరు నశించిపోతారని వాక్యం చలవిస్తుంది ఆయన అది మొక్క బాధకరంగా ఉంది మమ్మల్ని వాడు ముటలేడు ముట్టలేడు కానీ గొప్ప అందని అందరినీ వాడు చంపుతున్నాడని ప్రకటన గ్రంథం ప్రకర్థన మీరు మాకు చూపించినారు నేను కాబట్టి వాళ్ళలో మేము వాళ్ళలో అనేక బయటికి తీసుకొని లాగ సహాయపడమని మీరు ఆతేశంలో ప్రార్థిస్తుండేగా ప్రభావ వింటనే వారి జీవితాల్లో తండ్రి అద్భుత కళ ఏ మేలు ఆగిపోయినాయి రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినం వారిని ఆశ్రయించండి వారి కుటుంబాలను ఆశ్రయించండి సంపూర్ణంగా సమృద్ధిగా వారు చేసిన ప్రతి పనుల్లో విజయం దండి సేవా పరిచయంలో వినయ వైభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేయమన్న రేబుల్ రాసిన పత్రికలో మేమారీతిగా చేయాల సహాయపడండి రాత్రి మంచి ధర దయచేసి వేపుల్ నేను నివత్ శృతించలానో సేయపడమని యేసు క్రీస్తు తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు నడిపింపు మనందరికీ సదాకాలం తొడైన గాక ఆమెన్ అందరికీ ప్రైసు సిస్టర్స్ అందరికి ఫేజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ సిస్టర్స్ బ్రదర్స్ ప్రైజ్ లాడ్